కీర్తన సంఖ్య నాలుగు వందల రెండు వీడివో లక్ష్మీపతి విడివో సర్వేశ్వడు విడివో కోనేటి దండ విహరించే దేవుడు కొండగొడుగుగనెత్తి గోవులగాచేనాడు కొండవంటి దానవుని కోరిచించెను కొండ శ్రీవేంకటమెక్కి కొలువున్నాడప్పటినీ కొండవంటి దేవుడిదే కోనేటి కరుతను మాకుల మద్దులు దొబ్బి మరి కల్పభూజమనే మాకు వెరికి తెచ్చెను మటిమీది మాకుమీద నెక్కి గొల్ల మగువల చీరలిచ్చి మాకుల కోనేటిదండ మరిగినాడిదివో శేషుని పడగే నీడ చేరి యశోదయింటికి శేషాతి కాళింగు చిక్కించి కాచే శేషాచలమనేటి శ్రీవేంకటాద్రి శేషమై కొనేటి దండ చలగీని దేవుడు